భావన మాత్రం చేత ఆవిడ సర్వే చేయిస్తూ ఉంది మనల్ని అసలు మనం ఈ ప్రపంచంలో బ్రతుకుతున్నాము అని అంటే ప్రపంచంతో అనుబంధం ఏర్పరచుకుని బ్రతుకుతున్నామంటే ప్రపంచం అంటే ఏంటి మనుషులు వ్యక్తులు సందర్భాలు దేశము కాలము పదార్థాలు వస్తువులు ఇవన్నీ కదా వీటన్నిటితో మనం అనుబంధం ఏర్పరచుకుని బ్రతుకుతున్నాము అని అంటే మన మను కూడా సాగుతూ ఉందనంటే గుర్తుపెట్టుకోండి భావన మాత్రమే గ్రెండోది లేదు ఆ భావన ఒక్కటే మనల్ని ప్రపంచంతో ముడిపెడుతూ అసలు లోపల ఆ భావన లేకపోతే అసలు ప్రపంచానికి మనకు సంబంధమే లేదు అందుకనే ఆ భావనలు అలాగా పుడుతూ ఉంటాయి పుడుతూ ఉంటాయి ఉదయం నుండి రాత్రి పడుకునే కున్నది మొదలు రాత్రి పడుకునేదాకా లోపల ఆ భావనలు అలాగా చెలరేగుతూ ఉంటాయి చెలరేగుతూ ఉంటాయి ఆలోచనలు కానీ ఇక్కడ మహర్షి చాలా అద్భుతంగా ఇంకొక అడుగు ముందుకు నెడుతున్నారు ఈ భావనలే నన్ను ఈ ప్రపంచాన్ని కలుపుతుంది కానీ ఈ భావనలన్నీ కూడా ఎవరు ఉంటే ఈ భావనలు వస్తున్నాయి ఎవరో ఒకరిని ఆశ్రయించే భావనలు రావాలి లేదా ఒకటి సోర్స్ ఉండాలి సోర్స్ లేకుండా ఈ భావనలు వాటంతటవి రావు కదా సోర్స్ లేకుండా రాదు ఇప్పుడు మీరు నన్ను చూశారనుకోండి బాగా మీరు నన్ను చూసినప్పుడు ఏదో ఒకటి జరిగింది లోపల అది ఏం జరిగిందో మీకు నేను ప్రాక్టికల్గా చెప్తాను ప్రాక్టికల్గా చూపిస్తాను కాబట్టి ఆయన ఇక్కడ ఏమంటారంటే వృత్తయ సర్వే అహం వృత్తిం ఆశ్రిత వృత్తయో మనహ విద్యహం మనహ అసలు మనస్సు అంటే ఏంటంటే ఈ ఆలోచనలేనయ్యా మనస్సు అంటే ఇక్కడ చాలా అంటే పింపాయింటెడ్గా ఒకసారి ఆలోచించండి కదిలిపోయే వృత్తులు ఉన్నాయి కదా కదులుతున్నాయి ఈ వృత్తులన్నీ కదులుతున్నాయి చూడండి ఆ కదిలిపోయే వృత్తులు కదులుతూ ఉన్నాయి వాటిని నేను చూస్తున్నాను నేను కదులుతున్నానా నేను అలా ఉన్నానా చెప్పండి మీ అనుభవం నాకు కావాలి నేను కదిలిపోతున్నానా నేను అలా ఉన్నానా కదిలిపోతున్నాను అన్నవాళ్ళు చేయత్తండి ఒకసారి ఇంకా మీరు ఉండలేనట్లే మీరు కదిలిపోతే ఇంకేముంది ఇంకా క్యారం బోర్డు ఉంది కదా క్యారం బోర్డు ఉంది కాయిల్స్ అన్నీ కదులుతాయి బోర్డు కదులుతుందా బోర్డ్ దగ్గర అనుకోని ఇంకా ఆటక్కర్లేదు మనకు ఇంక అర్థమైంది ఎగ్జాంపుల్ క్యారం బోర్డు స్టేబుల్ గా ఉండాలి దాని మీద కాయిన్స్ కదులుతూ ఉంటాయి ఈ పాకెట్కి ఆ పాకెట్కి ఇక్కడికి అక్కడికి స్టేబుల్ గా ఉంటే ఈ వృత్తులన్నీ కదులుతూ ఉంటాయి అలాగా ఐఎమ్ స్టేబుల్ ఐఎమ్ కాన్స్టెంట్లీ రిమైన్ దా రిటైన్ ప్రతి భావన ప్రతి వృత్తి ప్రతి ఆలోచన కదిలిపోతూ ఉంది కానీ నేను అనేటువంటిది మటుకు కదలట్లేదు నేను అనేది కదలట్లేదు కనుకనే మనం ఏమనుకున్నాం నేను పర్మనెంట్ ఇక్కడ అనుకుంటున్నాను లేకపోతే నేను కదిలిపోతే ఎవరికి సమస్యలు లేవు నేను వచ్చాను ప్రవచనం చెప్పి వెళ్ళిపోయాను మళ్ళీ ప్రవచనం నేను ఉండను పది రోజులు జరగదు ప్రవచనం అయిపోతుంటుంది ఒక మాట మాట్లాడిన తర్వాత నేను కదిలిపోతుంటాను ఏమైపోతున్నప్పుడు పెద్ద సమస్య నేను అనేది కదలము కనుకనే ఇక నేను భూమి మీద పర్మినెంట్ అనే అపోహతో కూడా బొతుకుతుంటారు నేను ఎప్పటికీ వెళ్ళను అందుకని ఎవడన్నా పోతాడేమోగా నేను పోననేటువంటి భావన లోపల అపోహ పెరుగుతుంది మనిషికి బికాజ్ దట్ నేను అనేది ఆ ప్రిన్సిపల్ నేను ఏదైతే ఉందో ఆ సబ్స్టెన్స్ అది దీనికంటే కూడా పర్మనెంట్గా ఉంటుంది కానీ గుర్తుపెట్టుకోండి ఆ నేను ఉన్నాను కనుకనే ఎన్ని కదిలిపోతున్నీ గుర్తిస్తున్నాను ఓకే నిన్ను బాగున్నాను ఈరోజు బాగులేదు అంటే నిన్నటి దాన్ని ఈ రోజు దాన్ని కంపేర్ చేసి బాగుండడం బాగులేకపోవడం అని ఎవడైతే తన నిర్ణయాన్ని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాడో వాడు నిన్నా ఉండుండాలి ఈ రోజు ఉండాలి అప్పుడు రెండింటినీ కంపేర్ చేసుకుంటాడు అవునా ఇప్పుడు మీకు లడ్డూ ఇచ్చారనుకోండి తిన్నారు ఎలా ఉందంటే తియ్యగా ఉందన్నారు మిరపకాయ బొజ్జి ఇచ్చాను తిన్నారు ఎలా ఉందనంటే ఓకే కారణం అంటే పర్లేదు లేదన్నారు అంటే ఆ తియ్యదనాన్ని గుర్తించింది మీరే ఈ కారాన్ని గుర్తించింది మీరే అంటే ఏంటి దాన్ని మీరే గుర్తించారు దీన్ని మీరే గుర్తించారు బట్ రెండు పదార్థాలు వేరు ఇది వేరు ఇది వేరు ఇది ఇది కాలేదు ఇది ఇది నిన్న అనేది గడిచిపోయింది ఈ రోజు అనేది గడుస్తూ ఉంది కాబట్టి రెండు కాలాలు వేరు కానీ నేను వేరు కాను రెండు కాలాల్లో నేనున్నాను కాబట్టి నాకు రెండు కనిపిస్తుంది కాబట్టి నేను పర్మనెంట్ ఇది పర్మనెంట్ కావు అందుకనే ఆ స్థాయిలో మన ఋషులు కూడా అలు సుతులు మాయ అనుదంలు మాయ ఆ మాయ అనే శబ్దం ఎందుకు వాడారంటే నిలబడదు ఎన్ని కదిలిపోతున్నాయి దట్ ఇస్ కాల్ మాయా వచ్చే కొన్ని వచ్చింది ఉంటుందా కదిలిపోతుంది అక్కడ కాన్సెప్ట్ ని మన వాళ్ళు అలా ప్రజెంట్ చేశారు దాన్ని బందగా ఏమైనా ఉండడం అందరికి చచ్చిపోతారనంటే అందరికీ ఏమనిపిస్తుంది ఏం చూస్తాను అది చూస్తాడు మాయ అంటున్నాడు అంటే బట్ అది మాయ అంటే బయటికి కాదు చెప్పేది బయట పదార్థం శరీరం గురించి కదా అది ఎలాగో చూస్తుంది అందరికీ తెలుసు కానీ లోపల కూడా ఈ ఆలోచనలేవైతే నా భార్య నా భర్త నా పిల్లలు నా ఇల్లు నా డబ్బు నా ఆస్తి నా పేరు నా హోదా నా అంతస్తు నా నా జ్ఞానము ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఆలోచనలే కదిలిపోతూ ఉంటాయి ఏవేవి గుర్తు తెచ్చుకుంటే అవన్నీ మన ముందుకు వస్తుంటాయి అయిపోగానే వెళ్ళిపోతుంటాయి గుర్తుకు రాగానే వస్తుంది అయిపోగానే వెళ్ళిపోతుంది ఒక స్త్రీకి కొడుకు గుర్తుకొచ్చాడనుకోండి ఇంకా ఎవరు గుర్తుకురాడు ఇంకా సినిమా కొడుకు మీదనే వెళ్తూ ఉంటుంది లోపల కనెక్టివిటీ అదే స్త్రీకి భర్త గుర్తుకొచ్చాడనుకోండి ఇంకెవరు గుర్తుకుండదు భర్త భర్త మీదకి వెళ్తూ ఉంటుంది తన తండ్రి గుర్తుకొచ్చాడనుకోండి ఇంకెవరు కనపడరు తండ్రి గురించి ఆలోచిస్తూ అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు అలాగనే ఒక వ్యక్తి గివెన్ పర్సన్ అట్ ఎ గివెన్ టైం హీ థింగ్స్ ఆఫ్ ఓన్లీ వన్ పర్టికులర్ ఆబ్జెక్ట్ ఒక వ్యక్తి ఒకే సమయంలో ఒక అంశాన్ని ఆలోచిస్తాడు ఆ ఆలోచించేటప్పుడు ఏం జరుగుతుందంటే తను ఉంటాడు తను ఏదైతే ఆలోచించాలనుకున్నాడో ఆ ఆలోచన తెచ్చుకుంటాడు దాంతో వ్యవహరిస్తూ ఉంటాడు కొంతసేపు అయిపోయిందనే దీంతో పని అయిపోయిందనుకోండి డ్రాప్ చేస్తాడు ఇంకొకటి తెచ్చుకుంటాడు మళ్ళీ డ్రాప్ చేస్తాడు ఇంకొకటి తెచ్చుకుంటాడు మళ్ళీ డ్రాప్ చేస్తారు ఇంకొకటి వస్తుంటుంది మళ్ళీ డ్రాప్ అయిపోతుంది ఇంకొకటి వస్తుంది అదే ఇది ఎప్పుడు ఎండ్ అవుతుందనంటే ఇది ఎన్ని డ్రాప్ అయిపోతే ఎండ్ అవ్వదు వీరు పడుకుంటే ఆ రోజు అయిపోతుంది అంతే అందుకనే సీతారామాంజనేయ సంవాదంలో ఈ శ్లోకానికి చాలా అద్భుతమైన నిర్వచనం ఇస్తాడు హనుమంతుడు తెలుగులో ఆంధ్రులకి గొప్ప వరం సో రామాంజనేయ సంవాదం ఓకే సీతారామాంజనేయ సంవాదం అనుకోండి ఆ రాముడు హనుమంతుడికి అంతా బోధించిన తర్వాత హనుమంతుడు చెప్పడం మొదలు పెడతాడు వేదాంతం రాముడికి విన్నదంతా చెప్పడం మొదలు పెడతాడు అప్పుడు రాముడు అలా కూర్చుని ఎలా వింటాడు అంత అద్భుతంగా వింటాడనమాట రాముడు అంటే ఏదైతే తన స్వరూపాన్ని హనుమంతుడికి చెప్పాడో మళ్లీ హనుమంతుడు చెప్పేటప్పుడు తన స్వరూప స్థితిలో కూర్చొని వింటుంటాడు రాముడు అక్కడ హనుమంతుడు అంటాడు తెలియబడుచున్న విశ్వంబు దృశ్యమనుచు తెలియబడుచున్న విశ్వంబు దృశ్యమనుచు తెలివిని సర్వమును కాంచు దృక్కు నేను ఏం కాన్సెప్ట్ చూడండి ఇప్పుడు మిమ్మల్ని నేను చూశాను అనుకోండి మీరు విశ్వంలో ఒక భాగం అవునా యు ఆర్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ దిస్ క్రియేషన్ ఇది ఇది ప్రకృతిలో ఒక భాగం ఇది ప్రకృతిలో వీటన్నిటినీ కలిపి విశ్వం అంటున్నాం మనం నేను కానీ మీరు కానీ అందరం విశ్వంలో ఒక భాగం ఒక్కొక్క భాగం మనం ఇది కానీ అన్ని కాబట్టి విశ్వాన్ని నేను గుర్తిస్తున్నాను అనంటే ఎక్కడ గుర్తిస్తున్నాను కళ్ళతో చూసినంత మాత్రాన్ని గుర్తింపుగాను ఎందుకని మీరందరి పిల్లలు చూస్తున్నారు ఎంతమందికి నేను కనిపిస్తున్నానో లోపల ఎక్కడో ఉందని ఉండొచ్చు కళ్ళతో చూడడమో చెవులతో వినడమో కాదు ఇవి గోలకాలు ఇది ఇంద్రియాలు ఇవి కాదు తెలియబడుచున్న విశ్వంబు దృశ్యమనుచూ కంటితో చూస్తేనే దృశ్యమని అంటే ఇప్పుడు మీరు కళ్ళతో చూశారు మూసుకోండి నన్ను చూడండి కనిపిస్తారు మరి అసలు కళ్ళు ఏంటి చక్షుష చక్షుః అసలు కళ్ళు లోపల ఉంది ఈ కళ్ళు పైన ఉరికినే కళ్ళు ఇది కాబట్టి లోపల నన్ను తెలిపే వేరే ఆ కంటిపై నన్ను చూడండి ఒకసారి నేను కనిపిస్తాను ఈ కళ్ళు అక్కర్లేదు అప్పుడు కాబట్టి తెలియవాడు చిన్న విశ్వంబు దృశ్యం అనొచ్చు సర్వమును కాంచు దృక్కు నేను ఇప్పుడేనంటే నన్ను మీరు చూశాడు నేను దృశ్యం కృష్ణుణ్ణి చూశాడు दृश्यं गुलाबी पुव चूसा दृश्यवी अश्वनी भाग का विश्वा दृश्य लूति पुतना दृश्य दृश्य दृश्यी कदलि का दृश्या चूस्त अप्रिशिटना कदा दृश्या एवरते अप्रिशिटो चूस्ना अब्बा स्वामीजी अब्बा कृष्णु अब अवरते लृश्या अप्रिशिटना दृश्यल वाड़ेवड़ू ్రిక్ అంటే ద్రష్ట వాడు చూసేవాడు అవన్నీ చూడబడేవి కాబట్టి ఇక్కడ మనస్సు అనేది రెండు రకాలుగా ఉంది ఒకటి చూసేవాడు మనసే చూడబడేవి మనస్సే అయితే ఇవి కదిలిపోయే మనోభావాలు అది కదలని దృఢంగా నిలబడ్డ అహం భావన అదేంటది అహం భావన అహం అనేటువంటి నా అందుకని ఆయన అంటారు తెలియబడుచున్న విశ్వంబు దృశ్యమునుచు తెలివినై సర్వమును కాంచు దృక్కు నేను మిగుల నాకంటే అన్యమేమీను లేదు సత్యమిది సర్వ సార సంగ్రహంబు అంటే మిగుల నాకంటే అన్యమేమీను లేదు అక్కడికి వెళ్ళాలి ఇప్పుడు దృశ్యాల్ని చూశాం ద్రష్టని చూశాం ఇవి రెండు ఉన్నాయనుకుంటున్నాం ఇక్కడ హనుమంతుడు ఏం చేస్తాడంటే రెండు లేవయ్యా ఇవి రెండు పడిపోతే ఏది ఉంటుందో అదే సత్యం అక్కడికి తీసుకెళ్ళాలి మిమ్మల్ని ఇప్పుడు కాబట్టి నేను అనేవాడిని ఉంటున్నాను నేను అనేది ఉండబట్టి ఈ దృశ్యాలన్నీ కదులుతున్నాయి మీకు ప్రాక్టికల్ గా ఆలోచించాలంటే రాత్రి పడుకునేటప్పుడు ఈ ఆలోచన అన్నీ పడిపోయాయి ఏమైపోయా తెలియదు అన్నీ పడిపోయాయి సుఖ మహామస్వాప్సం భగవంతుడు ఉపమానం మనకు పెట్టాడు లైవ్ ఎగ్జాంపుల్ ప్రాక్టి ఎగ్జాంపుల్ అనుభవ వేద్యమైన ఉపమానం అది నిద్రపోతే క్యాన్సర్ పేషెంట్ పడుకున్నా అసలు వాడికి శరీరం గుర్తుండదు క్యాన్సర్ గుర్తుండదు వాడు భర్త కాడు వాడు మనిషి కాడు వాడు బ్రాహ్మణుడు కాదు అసలు ఆరోపణలన్నీ పోయాయి ఏమీ లేవా నిద్రలో ఉన్నాయా అయ్యో నేను ఏ ఆలోచన లేదు అక్కడేముంది అక్కడ శాంత స్థితి ఆ శాంతం ఎలా ఉంది హాయిగా ఉంది అందుకని ఉదయం నిద్ర లేవగానే వాళ్ళకి అడగండి నిద్ర లేచిన వాడిని బాగా పడుకుని గాఢ నిద్రలో ప్రవేశించి లేచిన వాడిని అడగండి ఎలా ఉందంటే ఏమిటో స్వామీజీ ఏమీ తెలియలేదండి హాయిగా ఉన్నానండి అంటాడు వాడి ఫీలింగ్స్ ఇది ప్రతి ఒక్కళ్ళకి కలిగే అనుభవం ప్రపంచాన్ని చూసినప్పుడు మీకు ఒక రకమైన అనుభవం నాకు ఒక రకమైన అనుభవం రావచ్చు కళలో మీకొక రకమైన అనుభవం నాకొక రకమైన అనుభవం రావచ్చు కానీ నిద్రలో మీకొక అనుభవం నాకు ఒక అనుభవం లేదు ఎవరు గాఢ నిద్రలోకి వెళ్ళిన ఒకటే ఎందుకు నిందార రాజు నిదురించు నిదురైనొక్కటే అండడే బంతు నిద్ర అదియునొకటే మెండైన బ్రాహ్మణుడి మెట్టు భూమి ఒకటే బ్రహ్మమొక్కటే పర అన్నాడు వేదాంత అది అది భాష కాదు మనం తబలా పెట్టి హార్మోనియం పెట్టి పాడిచ్చు కానీ పాటగా తీసుకుని వదిలేస్తున్నాం అది మహత్తరమైన మంత్రం ఇది వేదాంతం అది ఆ నిద్రలో ఇవన్నీ పోతేనే నిద్ర ఎందుకంటే ఇవన్నీ పోవాలి అవన్నీ పోతేనే నిద్ర అవన్నీ పోకుండా ఏ ఒక్కటైనా ఉందనుకోండి లోపల నిద్ర పట్టదింక అలా తిరుగుతాడు ఇలా తిరుగుతాడు అసలు అన్ని ఆలోచనలు పడిపోవాలి పడిపోతేనే నిద్ర అంటే ఏమేం పడిపోతున్నాయి ఒకసారి విచారణ చేద్దాం ఏమేం పడిపోతున్నాయి అక్కడ నేను పడుకునేటప్పుడు ఇప్పుడు సపోజ్ ఒక ఎక్సర్సైజ్ చేసి ఏంటి నా భార్య అనే ఆలోచనని పడేయాలి నా భర్త అనే ఆలోచన పడేయాలి నా పిల్లలు ఏవేవైతే ఆలోచనలన్నీ ఉన్నాయో అవన్నిటినీ పడేసి నేను పడుకోవాలని అంటే అల్లారిపోతుంది అంతే కదా మా అమ్మ గురించి పడేయాలి మా నాన్ను పడేయాలి మా భర్తను పడేయాలి భార్యని పడేయాలి కొడుకుని పడేయాలి కూతుర్ని పడేయాలి అల్లుల్ని పడేయాలి అందరిని పడేయాలి అని అత్తగారిని మటుకు పడేద్దాం అనుకున్నా ఆవిడ పడదు అది సమస్య ఇక్కడ కూడా అన్నిటినీ పడేయక్కర్లేదు ఒక్కటి పడిపోతే చాలు అన్ని పడిపోతున్నాయి ఎవరు ఆ నేను అనేవాడు పడిపోతే రాత్రి ఇవన్నీ పడిపోతున్నాయి మీరు ఇంకోటి ఆలోచించింది ఇప్పుడు రాత్రి ఇవన్నీ పడేసి ఉదయం లేవగానే అన్ని లేపుకున్న తర్వాత నువ్వు మొదలుపెట్టి జీవితం లేవగానే నా భార్య నా భర్త నా కొడుకులు అన్నిటినీ ఆలోచించుకుంటూ మనం వ్యవహరిస్తున్నాము లేదు లేవగానే కళ్ళు వైపుసి ఇప్పుడు కాసేపడ అనేది ఏంటి వెంటనే భార్య ఇచ్చేస్తుంది అక్కడ కొడుకులు అందరూ అన్ని లేచి కూర్చున్నా లోపల ఎవడు లేస్తే అందరూ లేచి కూర్చుంటున్నారో ఎవడు పడిపోతే ఇవన్నీ పడిపోతున్నాయో లోపల వాడెవడు అసలు వాడు వాడు కావాలి నాకు ఇవన్నిటిని నిప్పుకోలేదు రమణ మహర్షి వీళ్ళేం బంధాలు కాదు వీళ్ళెవ్వరు అసలు ఏమి కాదు వీళ్ళెవ్వరు నన్ను ఏం చేయలేరు ఎందుకని అసలు నేను వాళ్ళని ఎవరైనా ఎవరైనా నేనుంటేనే వాళ్ళు ఉంటారు అక్కడ నేను లేకపోతే వాళ్ళు లేరు వాళ్ళకు ఉనికి లేదు నా లోపల కాబట్టి నా ఉనికితోటి వాళ్ళందరూ బ్రతుకుతున్నారు లోపల కాబట్టి నేను ప్రధానం కనుక ఆ నేననేటువంటిది నేను పట్టుకోగలిగితే బాగా పట్టుకోగలగాలి నేను అది ఎలా పట్టుకోగలం పంత విదో శ్లోకంలో అని చాలా అద్భుతంగా అహమయం కృతే నిజ విచారమ ఇక్కడ నేను ఒక చిన్న పదం నేను వాడుతున్నాను ఇది ఇది ఇక్కడెక్కడా లేదు బట్ తెలుగు కనుక వాడుతున్నాను మీ అందరికీ తెలుగు హాయిగా తెలుసు కనుక ఈ తెలుగు పదం నాకు చాలా ఇష్టమైన పదం ఇది ఎంత ఈ పదాన్ని కనుక మనం అర్థం చేసుకుంటే సాధనంత హాయిగా ఉంటుంది లోపల అంత సులభంగా వెళ్ళిపోతుంది ఈ పదం ఏంటని అంటే ఎక్స్ప్లెయిన్ చేసి పదం చెప్తాను ఇప్పుడు చెప్పండి ఇప్పుడు ఇవన్నీ దృశ్యాలు ఇవన్ని ఆలోచనలు ఇవన్ని వృత్తులు కానీ ఈ వృత్తులన్నీ దేన్ని ఆశ్రయించిన్నాయి నేను అనే అహం వృత్తిని ఆశ్రయించిన్నాయి అవునా లోపల ఏముంది నేను అనే ఒక వృత్తి అది ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేదాకా ఉంది వాడు పడిపోతే నిద్ర అంటున్నాం వాళ్ళు లేస్తే నెలకువా అంటున్నాం వాడు పడి పడిపోతున్నాడు విన్ను పడిపోతున్నాయి వాడు పడిపోయి ఏ వృత్తి అయినా అలా నిలబడిందని లేదు అసలు వాడు పడిపోతే ఉండాలి ముందే అవకాశమే లేదు ఎందుకని వీటికి ఉనికి లేదు కాబట్టి వీటికి ఒక్కసారి లోపల ఆలోచించండి చూడండి క్లీన్గా ఒకసారి ఆ థాట్ను ఒక్కసారి అబ్జర్వ్ చేయండి నేను అనేది ఒక వృత్తి ఒక ఆలోచన ఒక భావన అందుకనే దాన్ని అహం భావన అన్నారు అహం భావన ఆ అహం అనే భావన లేకపోతే అసలు ప్రకృతే లేదండి అసలు ఏది లేదు అసలు మొత్తం అన్నిటికీ మూలం వాడు ఆ తలంపు లేకపోతే ఇంకేమి లేదు అసలు ఈ ప్రకృతి లేదు కాబట్టి యావత్ ప్రకృతి యావత్ సృష్టి దేవుడు దివ్యం జీవుడు గొడ్డు గోచి గుహల ఇవంతా కూడా మొత్తం నేను అనో మీద ఆధారపడింది అసలు ఆ మెయిన్ అనేవాడు రాత్రి పడుకున్నాడు కదా ఈ శరీరం కాదు ఇవ్వండి ఈ శరీరం పడుకుండి పోవడం అంటే మీరు మెదరొస్తుంది అనుకోండి అలా మంచిని ఎక్కగానే పడుకోవాలి మనిషి ఎవరు మంచిని ఎక్కగానే పడుకోరుదా మంచి ఎక్కడ ఉంటే ఏంటి ఈ మంచి మీదకి ఎక్కిస్తున్నాం వార్తగా ఇలా పెట్టి పద్దుకొని ఇలా పైకి ఎక్కి ఇలా కాళ్ళు జాపి ఈ మూటని పడుకోబెడుతున్నా అంటే మూటను ఎక్కిస్తున్నా అంటే నిద్రపోట్లకు పడుకున్నా కూడా ఏ పొద్దున ఐదు గంటలకు వెళ్ళాలి కదా నేను లేపేసేయాలి నాలుగు మరకు పడుకున్న శరీరం పడుకునికే మంచి మీద వాళ్ళు కదులుతూ ఉంటుంది మాట్లాడుతూ ఉంటుంది అన్ని వ్యవహారాలు ఫోన్ పెట్టుకుని మాట్లాడతాడు టీవీ చూస్తారు అన్ని శరీరం ఇలా ఫ్లాట్ గా పడిపోతే నిద్ర అనేటువంటిది తప్పు అది నాటి సిద్ధాంతం కాబట్టి ఈ మూటను ప్రిపేర్ చేస్తున్నాం పడుకునేదానికి వాడు పడుకునేదానికి మూటను తయారు చేస్తున్నాం ఇప్పుడు పిల్లాడు పడుకునేదానికి ఉయ్యాలు ఎలా రెడీ చేస్తాము నేను అనేటువంటి వాడిని పడుకోబెట్టడానికి దీన్ని కూడా ప్రిపేర్ చేస్తున్నాం ఇది ఒక ప్రిపరేషన్ మాత్రమే గుర్తుపెట్టుకోండి శరీరం నిద్రపోయిందనుకన్నా దాని నిద్ర లేదు ఏం లేదు జడమది రిలాక్స్ అవుతుందంటే అసలు నిద్ర ఎవడు వాడు వాడు అలా తిరిగి ఇలా తిరిగి అన్నీ చూసి తర్వాత ఆఖరికి బస్ నిద్ర వచ్చేస్తుంది ఇంకా కానీ నిద్ర వచ్చేసింది మీరు పడుకుంటానన్నవాడు ఇంకా పడుకోలేదు అప్పుడు పడుకోడు వాడు ఏం చేస్తాడంటే మెల్లగా ఈ ఫిజికల్ బాడీతో కనెక్షన్ లాగేసుకుంటాడు ముందు తీసేస్తాడు ఈ శరీరంతో స్పృహ ఉండదు వాడి కొంతసేపటికి నిద్రలోకి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుందో చూడండి ఫిజికల్ బాడీ నుంచి డిటాచ్ అయిపోతాడు వాడు ఐడెంటిఫికేషన్ ఉండదు వాడికి యాస్ట్రల్ బాడీ అంటే సట్రల్ బాడీతో వ్యవహరిస్తుంది అంటే కలలో ఇంకెక్కడో ఏదేదో ఊహలు ఏదో స్వప్నం ఊహలు ఊహాలోకాల వ్యవహరిస్తుంటాడు అక్కడ కూడా కొంతసేపు అయిపోయిన తర్వాత ఆ స్వప్న ప్రపంచంతో కూడా బయటకు వచ్చేసి దాన్ని కూడా పడేస్తాడు వాడు పడిపోతాడు అది ఏం జరుగుతుంది దాని మీద నేను విచారణ చేయాలి నా మీద నేను విచారణ మొదలు పెడుతున్నాను వాట్ ఈజ్ కాల్ ఆత్మవిద్య ఆత్మ విచారణ అర్థమైందా మీకు ఈ ఆత్మ విచారణ లేకుండా మీరు ఏం సాధించిన ఈ లోకంలో ఇందులో రమణ మహర్షి అంటారు నేనెవరు నేనది నేనిది నేనిది నేనది అంటున్నా ఒకటి అసలు ఆ నేనెవరు ఇవన్నీ అనేవాడు ఎవరు ఇవన్నీ అనేది దృశ్యాలు పక్కన పెట్టాయి అసలు ఆ దృక్ ఎవరు ఆ ద్రష్ట ఎవడు వాని పట్టుకో ఇవన్నీ పడిపోతాయట ఇవన్నీ ఉన్నా లేకున్నా ఇబ్బందేం లేదు ఇప్పుడు పండితులు అనుకోండి పాండిత్యం ఉంటేనే నువ్వు బ్రతుకు సాగుతుంది అన్నవాడు నిజంగా చదండి పాండిత్యంలోని పామరుడు కూడా హాయిగా కొండలో ఆ జంతువును ఈ జంతువును చంపుకుంటూ బ్రతికేస్తున్నాడు అర్థమైందని ధనం ఉంటేనే నువ్వు బ్రతకగలవనంటే అడుక్కునేవాడు కూడా హాయిగా బ్రతుకుతున్నాడు ఆరోగ్యం ఉంటే నేను బ్రతకగలమని అంటే జబ్బు పట్టినటువంటి వాళ్ళు కూడా బ్రతికేస్తున్నారు కాబట్టి ఇది ఉంటేనే బ్రతకగలమనే భావన లేదు ఎన్ని భౌతికమైనటువంటి భావాలు కానీ అంతరం అంతర్ముఖలంగా చూస్తే అసలు కాన్షియస్ ప్రిన్సిపుల్ అసలు సబ్స్టెన్స్ నేను సబ్స్టెన్స్ ఏంటి నేను అసలు నిద్ర ఏంటి లేదు నిద్ర అనేది ఏమవుతుందో తెలిసి అంది ఆ నేను పడిపోవడమే డబ్బు ఇస్ కా నిద్ర నిద్ర అనే శబ్దం అని ఏమనుకున్నామంటే నిద్రపోవడం అనుకుంటున్నాం నిద్రపోవట్లేదు నేను పడిపోతుందంటే బస్ ఆ నేను అనే మూల తలంపు ఏదైతే ఉందో దాని పేరేంటి ఆ శబ్దం చూడండి గట్టిగా పడి మూల తలంపు మూలతలంపనంటే ఇన్ని తలంపులకే అది మూలం ఆ నేను మూల తలంపు పడిపోగానే అన్ని తలంపులు పడిపోతున్నాయి ఇంకా అసలు ఈ ప్రపంచంతో సంబంధం లేదు దేవుడితో సంబంధం లేదు జీవుడితో సంబంధం లేదు योक संबंध शरीर तो संबंध प्राणमा लेदा ना, ले ना संबंध ले मनोबुद्धि लेवी लेने स्थित हल्तना मनोबुद्धि हंंक चित्ताह न्रोत्र ना जिह् न च्राण नेत्रो न्योम भूमि न ना तेजो नाु चिदानंदोह शिवोह न मे मृत्युशंख न जाति भेद पिता नाता न ना बंधु न दाता न पुत्रो न पुत्री न शिष्यो न शिष्ट चिदानंद शिवोहम शिवोह आद्रे असल नीन मन स्पृह उ प्राणमू नाक स्पृह मनोबुद्धु ఆలోచనలు లేవు తల్లి తండ్రి గురువు దైవము జీవుడు దేవుడు మోక్షము సాధన సాధకుడు జ్ఞాని అజ్ఞాని ధనికుడు పేద మగ ఆడ ఏమీ లేకుండా పడిపోయింది కిందకు పడిపోయాయి వీటన్నిటినీ వాడు పడిపోయాడు ఎవడు లేస్తే మళ్ళీవన్నీ పెట్టిలో లేచి కూర్చుంటున్నాయో ఎవడు పడిపోతే లేకుని ఆయిగా అలా ఉందో వాన్ని పట్టుకోవాలి ఎక్కడ సమస్య ఎక్కడుంది అక్కడుంది అందుకని మా గురువు గారు అంటారు యు ఆర్ ద ప్రాబ్లం యు ఆర్ ద సొల్యూషన్ ప్రాబ్లం ఎక్కడుంది అక్కడుంది ఇంకెక్కడా లేదు ఏంటోనండి బంధం ఈ సంసారం ఇదంతా తట్టుకోలే ఉంది అంటారు సంసారం అంటే నేను అడిగానే ఉంది ఏమి తాళ్లు పెట్టుకుని మీ అబ్బాయి కానీ తాళ్లు శాంతాలు దొరికితే बंधं एवरना बंधन बैठना ता भूल कों अत ऋषिकेश अवसर संक्रिका वस्ता वाणी अंत सर्दक ऋषिकेश बदेरा वाड़ ट्रेन अंत अड़ना ऋषिकेशी अबू अबू अषिकेशन अंत हृषिका नम ईश अं इंद्रिनी తను అర్థం చేసుకుని సంయమనంతో ఆ ఇంద్రియాలని అర్థం చేసుకుని అతీతుడైనవాడు అంటే సంయమి అంటే అక్కడంతా వాళ్ళు ఉంటారు సాధకులు ఉంటారు అని అర్థం ఋషికేశం అంటే సంయమనంతో వాళ్ళు ఆ గంగడ్డిన గంగా స్నానం చేస్తూ గంగాపానం చేస్తూ శ్రవణం చేస్తూ ఆత్మచ ఆత్మ చేస్తూ అలా ఉంటారండి అప్పటి కేశం చెప్పానబ్బా అంత నమ్మిన చూస్తావా అని బయలుదేరే తెచ్చాడు ఋషికేష్ పిగాడు బండి తీసుకునే ఆశ్రమానికి వెళ్ళాం దంగళ స్నానం చేసాం అంత అయిపోయింది వాడు భోజ్ చేశాడు పడుకున్నాడు నా రూమ్కి వచ్చాడు ఏమిటో బాగలేదండి అన్నాడు ఏమంటే ప్రయాణమే మూడు రోజులు అయిపోయింది వచ్చాం మూడు రోజులు అయిపోయింది సంత అయిపోయింది కదండి ఇంకా ఎవడనంటే అసలు సాధనం ఎపం చేద్దాం ఒక రోజులు ఉన్నామని వచ్చాం కదా ఆమె ఏమిటండి మా ఆవిడ ఏం చేస్తుందో అక్కడ పిల్లలు సరిగ్గా స్కూల్కి వెళ్తున్నారు ఈరోజు ఏమిటో ఏం జరుగుతుందో అక్కడ వీళ్ళకి మరి అలాగే ఉంటాం చూడండి వాళ్ళ ఆవిడ లేరక్కడ వాళ్ళ పిల్లలు లేరు ఎవరు లేరు నేనొక్కర్నే ఉన్నాను హాయిగా ఉండొచ్చు కానీ బంధం బంధం ఎక్కడా బయట బారి లేదు అయినా లోపల బారిని పెట్టుకుని తిరుగుతున్నాడు బయట పిల్లలు లేరక్కడ అయినా పిల్లల్ని మోస్తూ తిరుగుతున్నాడు మేము అడిగేడు ఎంతకాలం మోస్తాం మనిషిని ఎగరబోయేదాకా మోస్తాడు అలసిపోయి పడేస్తాడు మళ్ళీ లేస్తాడు मल्ली मिली निद्रबेदा मोस्ता यह आक प्राण आकल को वेद